బ్రహ్మ వానహే కవినాశ్రవస్తమేరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్పష్ట సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపత్యం వందే తురు పరంపరా ద్రం క్రీరామదేవాద్రం పశ్యేమాక్షజత్రైరంగైస్తువాసూమదేవృతం జదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్తినస్తాక్ష్యో అలిష్టనే స్వస్తి బృహస్పతిధ శాంతి శాంతి శాంతి అజమనిద్రమస్వప్న ప్రభాతం స్వయ సవిభా ధర్మోతుభావ ధర్మ అంటే ఆత్మా అని అర్థం ఆత్మ సకృద్విభాత స్వయం ప్రకాశమైన ఆత్మ ఒకేసారి ప్రకాశిస్తుంది అంటే సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది టైమ్లెస్లీ షైనింగ్ అని అర్థం ఈ శ్లోకము క్రితం శ్లోకము నివృత్తస్య ప్రవృత్తస్య రెండూ కలిపి ఏ ఆత్మనిష్టను బోధిస్తాయో దాన్ని భగవద్గీతలో బ్రాహ్మీస్థితి అని వర్ణించారు ఏషా బ్రాహ్మీ స్థితి స్పార్థ అదే ఇక్కడ ఈ శ్లోకాల్లో వర్ణించబడింది ఈ బ్రాహ్మీస్థితి అని అక్కడ గీతలో చెప్పిన చోట చాలా ప్రాక్టికల్గా కూడా చెప్పాడు అక్కడ శ్రీకృష్ణుడు విహాయ కామాన్ ఎసర్వాన్ కుమాంశ్చరతి నిస్పృహ సకల కామనలను విడిచిపెట్టి అంటే ఈ ప్రపంచ ప్రపంచం నుండి ఇతరుల నుండి కానీ మనం అపేక్షించేది ఏమీ లేదు నిర్మమో నిరహంకార ఈ ప్రపంచములందరి వస్తువుల ఎడల వ్యక్తుల ఎడల మమభావము లేకుండా మమకారము లేకుండా మమ మమ అయం మమ ఈ మనిషి నావాడు అని ఒక రిలేషన్షిప్ పెట్టడం ప్రేమతోటి రిలేషన్షిప్ ఉంటే అభ్యంతరం అయిన ప్రేమ చూపించడానికి రిలేషన్షిప్ అంత ఆవశ్యకం కూడా కాదు కాబట్టి రిలేషన్ అన్నదాన్ని పెనగట్టుకుని త్రుంచివేయాల్సిన మాట కాదు మనం అవుతుంది ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా అవి ఒక కాలంలో భాషించేవే తప్ప ఇంట్లో వాస్తవికత ఏమే ఈ రిలేషన్స్ అనే ఉంటాయి ఇప్పుడు సినిమాల్లో రిలేషన్స్ ఉంటాయి వాళ్ళు సినిమా పెళ్ళిళ్ళు అంటారు పేరే సినిమా పెళ్ళిళ్ళు పేరే అంటే సినిమాల్లో హీరోస్ హీరోయిన్స్ డజన్స్ ఆఫ్ టైమ్స్ పెళ్లి చేసేసుకుంటాం ఆ పెళ్లి చేసినట్టుగా ఎన్ని ఇప్పుడు పూర్వకాలంలో సావిత్రి అని ఒక ఆవిడ ఉండేది ఆవిడికి ఏదో టూ హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ మ్యారేజ్ అయినట్టుగా మ్యారేజ్ సెటింగ్లు సీన్లు అలాగా అలాగంటే దాంట్లో వాస్తవికత ఏమి ఉండదు అంతా ఊరికే దిక్క అంట ఈ సంసారం కూడా అంతకంటే పెద్ద భిన్నమైనదేమీ కాదు సరిగా అటువంటిది సంసారం కూడా కాబట్టి రిలేషన్స్ కీడల ఒక నిర్లిప్త ఉండాలి వాళ్ళని మనం ప్రేమించటం వరకు బాగుంది తప్ప అంతకుమించి రిలేషన్షిప్ యథార్థము అని అనుకుంటే దాని నుంచి ఆ పెద్ద ఎజెండా ఒకటి నిర్మాణం అవుతుంది సంసారం ఆ విధంగానే నిర్మాణం అవుతుంది సో వీళ్ళు కొడుకు ఈమె కూతురు ఈమె భార్య వీళ్ళు ఇది వాళ్ళది ఫిక్స్ చేసి పెట్టుకుంటే అదే సంసారం ఉంటాయి వేరే కనుక నిర్మహ నిరహంకార అహంకారము లేకుండా అహంకరోమి అనేటువంటి కర్తృత్వం లేకుండా అటువంటి వాడు వాడికి అసలు మనస్సులో చలనమునకు తానే ఉండదు అలజడికి హేతువే లేదు నివృత్తస్యా అప్రవృత్తస్యా అయిపోతుంది స శాంతి ముచ్చి మనస్సు శాంతంగా ఉంటుంది ఏషా బ్రాహ్మీ స్థితి వార్త సో తనయందు తనకు అనుభవానికి వచ్చేటువంటి ఈ నిశ్చలమైన శాంతమైన స్థితి చేయగలదు ఆత్మ చైతన్యము అదే బ్రహ్మనికి అందుకంటే బ్రహ్మనైతే వేరే ఏమీ లేదు చూడండి మతం ఏం చేస్తుంది దేవుణ్ణి మనిషి దగ్గరికి తీసుకొస్తున్నాను కానీ మతము మనిషిని దేవుడికి దూరం చేసి మనిషికి తన హృదయంలో ఉన్న దేవుణ్ణి అక్కడి లాగేసి బయట పెట్టి ఆ ఊళ్ళో ఉంది ఈ ఊళ్ళో ఉందని పెట్టి ఆ తర్వాత ఆ లోకంలో ఉంది ఈ లోకంలో ఉందని పెట్టేసి వీడు పర్మనెంట్గా దేవుడికి దూరంగానే ఉంటాడు ఆ విధంగా వీడిని సంసారంలో బంధించేటువంటి వ్యవస్థ మతం చేసి చాలా విడ్డూరమైన విషయం అంచేతేటి ఆరంభంలో మత భావనలు చాలా ఉపకరిస్తాయి క్రమంగా యూ హ్యావ్ టు గో బియాండ్ ది మత ఎస్యా మతం తస్యమ మతం ఎస్య నవేద సహ మతమే ఎవడు పుట్టు కూర్చుంటాడో వాడు నవేద మతము అంటే ఒక అభిప్రాయము అని అభిప్రాయం మత నుంచి పుట్టింది మతము కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితి అంటే లయము ఉండదు లయము అంటే నిద్రపోవడం మెడిటేషన్ చేస్తాననుకునే కునికిబట్టలు పడ్డాం దాన్ని లయము అంటాం అటువంటి లయం లేకుండగా విక్షేపం లేకుండగా మనస్సులో అలజడి లేకుండగా తర్వాత ఆ శాంతావస్థయందు రసాస్వాదము కూడా ఉండకూడదు ఆ శాంతావస్థ ఉన్నదే ఇది చాలా బాగుంది అని కనుక మీరు దాన్ని నేను నాకు అలా అనుకూలంగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాను ఇది బాగుంది అని మీరు అనుకుంటే అప్పుడే దాని ఎందు ద్వైతం ప్రవేశిస్తున్నాం దట్ బికమ్స్ ది అదర్ you are the other that is the other the otherness unta the otherness anyatmo utyastu kabatti daane endo rasamunu kuda aswadinchakunda rasa swada ante apude ahankaramo hatakaledchina aham praslayi ga uto undan artham kabatti rasa swadam lekunna layamu lekunna vikshepam lekunna rasa swadam lekunna kashayam lekunna kashayamu ante suppressed emotions alli enda vasana ఏవైతే వాసనాలు ఉంటాయి అంటే ఏమిటి కషాయము అని ఎందుకన్నామంటే యోగ నిరోధా నిరోధ చిత్తవృత్తులను ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా నిరోధం చేసి కానీ కషాయ రూపంగా అన్నీ అలాగే ఉంటాయి అవి తర్వాత బయటకు వస్తాయి ఆ కషాయం కూడా లేకుండగా నాలుగు ఉండకుండా ఉండడం సో లయము విక్షేపము రసాస్వాదము కషాయము అనే నాలుగు లేని ఏ స్థితి అదే ఆత్మచైతన్యము అదే బ్రాహ్మీ స్థితి దానిని వర్ణించడం అయినది అయితే బ్రాహ్మీస్థితి మన స్వరూపమే మనకి దూరంగా ఏమీ లేనే లేదది దానికి దూరంగా మనము లేము మన ఎందే మన స్వరూపమే అయి ఉన్నది అయినా కూడా మనిషి దానిని చేరుకోలేకపోతున్నాడు దానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు అంత డబ్బులు అన్నీ ఉన్నాయండి ధనం ఉన్నది భోగాలను అనుభవించలేకపోతున్నాడు సుఖంగా ఉండలేకపోతున్నాడు అంటే ఏమంటారు వీడి గ్రహస్థితి బాగులేదు అంట అంతే కదండి అన్ని భోగాలు ఉండి ఏ అనుభవం లేకుండా ఉన్నాడు వీడి గ్రహస్థితి బాగులేదు అంట అలాగే వీడు ఆత్మస్వరూపుడు అయి ఉండి ఆత్మ బ్రహ్మయ్య అయి ఉండి సంసారంగా ఎందుకున్నాడు అంటే వీడి గ్రహస్థితి బాగులేదు దేవిటి ఆ ఏమా సమాచారము ఈ శ్లోకంలో చెప్తున్నాడు సుఖేనావ్రీయతే మిమ్ దుఃఖం వివ్రీయతే సదా యొక్క కర్మ గ్రహేణ భగవాన సౌ అవతరిక ఏముచ్యమానమీ బహుశ తస్మాత్ లౌకికై నృహ్యతేచ్యతే నృహ్యతేనవుతుంది విడదీస్తే నగృహ్యతే అవుతుంది అని ఉన్నా విడదీస్తే సంధిస్తే ఏ అవుతుంది సంధిలో ఏ లోపించింది సో ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని ఆచార్యులు అనేక విధములుగా చెప్తూ ఉంటారు అనేక విధాలుగా చెప్తారు ఆచార్యు ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ చెప్తూ ఉంటారు బహుశా ఉచ్యమానమతి కానీ లౌకికులు వార్థాన్ని స్వీకరించనే స్వీకరించరు తెలుసుకోరు పరమార్థ తత్వాన్ని తెలుసుకోరు ఇప్పుడు ఫోక్ లవర్లో కానీ పురాణంలో కానీ ఇతిహాసంలో కానీ పెద్దల యొక్క బోధల్లో కానీ సరే ఇంకా గీత ఉపనిషత్తులు ఎక్కడికి వెళ్ళినా మీకు బోధయందు ఈ తత్వము ఏదో రూపంలో ఉంటుంది కానీ అది ఎవరికే అక్కల్లా తత్వం ఎవరికే అక్కల్లా బాహ్యమైనటువంటి రూపానికి ఆడంబరానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు ఇప్పుడు చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా విశ్వనాధిరామ వేద్రవేమా వేమన మహాశయుడు చెప్పాడు ఫోక్లోర్లో చెప్పాడు అంటే పది మంది మాట్లాడుకునే భాషలో చెప్పాడు సో కనుక చిత్తశుద్ధి ముఖ్యం ఊరికే శివపూజ అది చెప్పాడు ఇప్పుడు చిత్తశుద్ధి లేని శివ పూజలే అన్నాడంటే ఆ సమాజంలో ఊరికే హడావిడిగా శివ పూజలు శివాభిషేకాలు రుద్రాభిషేకాలు అల్లకల్లోలంగా ఆగమాగంగా చేసేస్తుంటే చూసి అరే తమ్ముడు చిత్తశుద్ధి ముఖ్యమమ్మా నువ్వు శివపూజ చెయ్యి దాన్ని చిత్తశుద్ధి మీద ప్రాధాన్యం ఇచ్చుకో అని చెప్పాడు కానీ మీరు చూడండి చిత్తశుద్ధికి అసలు ఏమీ ప్రాధాన్యం మామూలుగా ఈ కర్మకాండ సందర్భంలో చిత్తశుద్ధికి ఏమీ ప్రాధాన్యం ఉన్నది అంతఃకరణం శుద్ధంగా ఉండాలి ఈర్ష్య ద్వేషములు అసూయ తర్వాత శత్రుమిత్ర భావము అలాంటివి ఉండకూడదు అహంకార మమకారాలు ఉండకూడదు ఈ ఈ విధంగా చిత్తాన్ని శుద్ధం చేసినా ఆ తర్వాత శివుణ్ణి పూజిస్తే ఆ శివుడు తానే అని తెలుస్తుంది అది ఏమీ చిత్తశుద్ధికి అసలు తాత్పర్యమే లేదు అసలు దాని ఎందుకు ఫోకస్సే లేకుండగా పూరికే అలాగా పూజలు చేసుకుంటూ వెళ్ళిపో నేను ఆ వెంకటేశ్వర కళ్యాణం ఒకటి రెండు సార్లు చూసాను భక్తి ఛానల్ ఏదో ఛానల్లో వస్తుంది వెంకటేశ్వర కళ్యాణం రోజు దానికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పేరు నిత్య కళ్యాణం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏమిటా కళ్యాణం తంతు అదొక తంతు వాళ్ళు వస్తారు టైంకి వస్తారు టికెట్లు అమ్మేవా టికెట్లు అమ్ముతారు వీళ్ళందరూ టికెట్లు కొనేసుకుని బోళ్ళంత డబ్బు పోసి టిక్కెట్లు కొనేసుకుని ఆ హారంతా నిండిపోతారు అలాగే ఇసుక వేస్తే రావడానికి లేకుండా ఒకరికి ఒకళ్ళ దగ్గరగా అలా కూర్చుంటారు కూర్చుని ఏం చేస్తారు పడ్డే వీళ్ళు కూర్చుని అలా చూస్తూ ఉంటారు ఎప్పుడెక్కడో దొరవేస్తే పోకుండా ఉన్నాం మేము ఎవరు చూస్తుంటే ఇక ఓ స్టేజ్ మీద వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆయన పేటేషన్ కూర్చుంటాడు ఆయన ఉందో మైకు పెడతారు ఇంకా అక్కడి నుంచి ఆయన పెట్టే లొల్లి ఇంత అంత ఒక్క మంత్రం సరిగా ఉండదు ధర్మగిరి వేద పాఠశాల ఉంది అక్కడ నాలుగు వేదాలు బోధిస్తారు వీళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ వేద పాఠశాలలో ఉండే ఆగమాలు కూడా బోధిస్తారు మంత్రాలు బోధిస్తారు అన్నీ బోధిస్తారు లేకపోతే తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఆ పేట మీద కూర్చొని ఆ మంత్రాలన్నీ సక్రమంగా చెప్పి ఆ పెళ్ళిదో నేను జయించి వస్తాను నిజంగా రియల్ ఐ కెన్ డూ దాట్ వై డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ అక్కడ కూర్చుని అదే స్వాహ సోహ స్వాహ అంట నేను ఐఎమ్ అనేబుల్ టు ఇమిటేట్ ఆల్సో ప్రాపర్లీ ఒక మంత్రం ఏమిటబ్బా ఈ చెప్తున్నాడు ఏమిటి చెప్తున్నాడని పట్టుకున్నా ప్రయత్నం చేస్తే అలాగా ఫోకస్ పెట్టి రెండు మూడు నాలుగు ఐదు నిమిషాలు వారి ఇస్తా సార్ ఇదే చెప్తున్నాడని అప్పుడు తెలుస్తుంది అంతవరకు అసలు యూ డోంట్ గెట్ ఎ క్రూ ఆఫ్ వాటి ఫీస్టై ఆయన అలా ఇంట్లో ఉంటాడు పవమాన సూక్తం మొదలు ఎంత అందమైన సూక్తం అది చాలా అందమైన సూక్తం అది దంపుళ్ళ పాట పాడినట్టుగా అలా పాడేస్తాడు ఆయన పాడేస్తుంటే ఈయన కర్మ చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు ఈయన ఓ దర్భకట్ట పట్టుకుని ఆ నీళ్ళలో చల్లుతూ ఉంటాడు ఈయన పవమాన సూత్రం అలా పాట కింద అది పవమాన సూక్తం అని నేను పట్టుకున్నా జాగ్రత్తగా మీరు ఓహో ఈయన పవమాన సూత్రం చెబుతున్నాడు అని నేను పట్టుకున్నా వై డోంట్ పుట్ అ లిటిల్ మోర్ సెన్సిరిటీ అండ్ ఎఫర్ట్ ఇంటో ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాన్ని స్వచ్ఛంగా చెప్పడం అది సిన్సిరిటీ యొక్క లక్షణం కాబట్టి లోకము ఇలాగే ఉంటుంది ఈ మాట మీరు కనుక వీళ్ళు ఎక్కడ చెప్పారనుకోండి దేవుళ్ళు ధర్నా ఆపాటిదా ఇలాంటి వేషాలు వేసేవంటాయి బట్ ఈజ్ ఆల్వేజ్ ఇదంతా యూనియన్ బాజీ తప్ప దీంట్లో ఆ ఈశ్వర పూజలో చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నది ఆ సిన్సిరిటీ కానీ ఏమున్నది ఊరికే అలా చేసుకుంటూ పోవడం నిత్య కళ్యాణం పచ్చతోరణం వీళ్ళందరూ గుళ్ళు గీయించుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చోండి గుండు గీయించుకోమని ఎవరు చెప్పాడు కిలక పెట్టుకోమని చెప్పారు కానీ గుండు గీయించుకోమని చెప్పలేదు గుండు గీయించుకోవడం సన్యాసుల యొక్క ధర్మం ముండనము సన్యాసులకు విధింపబడింది గృహస్థులందరూ వెళ్ళి గుండు గీయించుకోవడం కానీ కాబట్టి నేను నాకు చిన్నప్పుడు బాగా గుర్తు రోజు క్లాసుకి వెళ్ళి చూడని వాళ్ళ పాఠం చెప్పిన వాళ్ళం మొదలగో గుండు పిలకం ఉండేది అలా చుట్టు పెరిగిపోతుంది గుండు గీయించట్లేదు అప్పుడు ముందు శుభ్రహాసి గారు అడిగారు ఏమో క్లాసులు పెట్టాలనుకుంటున్నావా ఏమి అని అడిగారు అంటే అవునండి అంటే వద్దని అన్నారు ఇకే అడిగారు అంతే పాఠ వేయించడం బాగాలేరు కానీ ఆయన నోటీస్ చేశారు వీడు క్లాసుని పెట్టాలనుకుంటున్నాడేమో అని ఇంకా పిలకైతే ఉండి అన్నట్టుగా కాదండి నేను అన్నవరం దేవునికి మొక్కు అంటే ఒకలాగా ఏమిటో మొక్కులు ఏమిటి మనం వేదావతి చదువుకునే వాళ్ళు మనకి అని చెప్పి అయినా కూడా కుర్రబడివి ఏదో మొక్కడుతున్నావు వెళ్ళి గుండు మొత్తం అంతా గుండు జీయించుకోవచ్చు మా పిలకు ఉండాలి అని చెప్పాను సరే అన్నవరం వెళ్ళాను మామూలుగా క్షోరకుల ముందు కూర్చుంటే వాడితో చెప్పారు ఇది అట్టబెట్టబోయోయో ఇది తీసేయకని అంటే వాడంటుడు అలా అట్టబెట్టకూడదండి దేవుడు అపచారం అవుతుందని వాడంట అప్పుడు ఒక రెండు రూపాయలు ఇచ్చి రూపాయి అంటే చాలా ఎక్కువ ఆ రూపాయి రెండు రూపాయలు ఇచ్చే చూడు ఈ దేవుడు అపచారం సంగతి నేను చూసుకుంటాను మా గురువు ఇలా చెప్పి ఈ పిలక నువ్వు దాని జోలుకు వెళ్ళవు అది మినహాయి మిత అంతా కూడా సో చెప్త ల లౌకికులకి ఎవళ్ళు చెప్పలేదు అందరూ చెప్తూనే ఉంటారు మహాత్ములు అందరూ అనేక రకాలుగా బోధిస్తూనే ఉంటారు అయినా లౌకికులు గ్రహించరు ఏమిటంటే గ్రహ గ్రహస్థితి బాగులేదంటే ఇంకా అందకంటే ఏం చెప్తారు ఎన్నిసార్లు చెప్పినా వాడి బురగ ఎక్కట్లేదంటే వాడి గ్రహస్థితి బాగులేదనే అనాలి దానికి హేతువు ఇక్కడ చెప్పబడుతున్నది స్మాత్ ఎస్ కిత్ ద్వయవస్తున ధర్మ గ్రహేణ గ్రహణావేశేణ అదే గ్రహం గ్రహం పట్టింద గ్రహం గ్రహం గ్రహణం రోడ్డు వచ్చేదంట్లో గ్రహస్థితి బాగులేదంటారు కూడా అదే గ్రహం గ్రహణం పట్టిందన్నానో ఇదే గ్రహణం పట్టింది మిథ్యానివిష్టతయా సుఖమావ్రీయతే అనాయాసేనా ఆచ్ఛాద్యతే ఇత్య సంధి వచ్చినప్పుడల్లా ఏమేమి మిస్ అవుతూ ఉంటున్నాయి అంతేగాని అది గమనించాలి ఆచ్ఛాద్యత అని ఊనుకోకూడదు విడతీస్తే ఆచ్ఛాద్యతే ఓకే ఎందుకు ఇలాగ తెలుసుకోలేకపోతున్నారు అంటే ఎందుకనగా యస్మాత్ ఎందు చేస్తున్నంటే ఎ కచిత్ ద్వయవస్తున ధర్మస్య గ్రహేణ ఏదో ఒక ద్వైతాన్ని వీడు పట్టుకుంటాడు సో ధర్మస్య్రహేణ వెరీ ఇంట్రెస్టింగ్ అది ద్వైత వస్తు ద్వైత వస్తువు రూపంలో ఉండే ధర్మాన్ని పట్టుకుంటాడు ధర్మము అంటే తత్వం అది ద్వైతము విభాగమైపోయి ఉంటుంది డివైడ్ అయి ఉంటుంది అలాంటిది ఏదో పట్టుకుంటాడు ఏదో ఒకటి పట్టుకుంటాడు దాని ఎందు దాన్ని పట్టుకుంటాం ధర్మస్య గ్రహే దాన్ని వీడు పట్టుకుంటాడు లేదా అదే వీడిని పట్టుకుంటాడు ధర్మస్య అదే వీడిని పట్టుకుంటాడు రెండు వేల పన్నెండులో ప్రళయం వస్తుంది అని ఏదో ప్రోగ్రాం మొదలు పెడతాడు మొదలుపెట్టి వీడు ఆ ప్రోగ్రామ్ని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ ప్రోగ్రామే వీడిని పట్టుకుంటాడు రెండు వేల పన్నెండులో ఏదో గ్రహణం ఉంటుంది ప్రతి పండు అది పట్టుకుంటుంది దాన్ని వెంటపడి పడుతూ ఉంటాడు ద్వైతం కాదు రెండు వేల పన్నెండులో ప్రళయం అది నానాత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప అవినాశ ఆత్మతత్వానికి దానికి ఏమీ సంబంధం లేదు కాబట్టి అలాంటి ఒక గ్రహణ గ్రహాన్ని పట్టుకుంటాడు చూడండి దీనికి బుద్ధే ఫలం అనాగ్రహ అని మనుస్ఫూర్తికారికి చెప్పాడు బుద్ధి ఉన్నట్లయితే బుద్ధి అంటే జ్ఞానం వీడికి జ్ఞానము కలదు బుద్ధిమంతుడు అన్నదానికి ఫలమేమిటి బుద్ధిమంతుడు అన్నదానికి ఫలమేమిటి అంటే అనాగ్రహ దేని కూడా ఆగ్రహము లేకుండా ఉంటాయి అది బుద్ధిమంతుడి సో ఇప్పుడు సమాజంలో ఏవో ఉంటే ఏవో నడుస్తూ ఉంటాయి నడుస్తుంటే ఒకదానియందు ఆగ్రహము మరొకదానియందు ఆగ్రహము లేకుండా అలాంటి ద్వైతులతో సంబంధం లేకుండా సమాజ జీవనం అలా నడుస్తూ ఉంటుంది భగవంతుడు సృష్టించిన సమాజం అది అలా బాగులేదంటే ఆయన చూసుకోవాల్సి ఉంటుంది దాన్ని బాగు చేయాలంటే ఆయనే చూసుకోవాలి ఆయనకి నచ్చిన సమాజం నాకు మాత్రం ఎందుకు దేవుడికి నచ్చిన అలంకారం ఇప్పుడు దేవుడికో అలంకారం చేశాడు పూజారి దేవుడికి నచ్చింది నాకేవుడు అభ్యంతరం నాకు నచ్చకపోవడానికి నాకెందుకు నచ్చకపోవాలి ఎవరికి నచ్చింది నాకు నచ్చింది కాబట్టి ఇందాక వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి అన్నాను చూసారా ఎందుకు ఈ ఆగ్రహం నాకెందుకు వెంకటేశ్వర నచ్చింది ఆయన చేయించుకుంటున్నాడంట ఇప్పుడు ఈ కళ్యాణం చేసేవాడిని తీవరా కళ్యాణం ఇలా చేస్తున్నావు అంటే వెంకటేశ్వర స్వామే నా చేతి చేయించుకుంటున్నాడు అంటాడు స్వామి వీటితో తనప్పుడు చెప్పాడా చేయమనే వాడేదో ఒక గ్రహంలో ఉంటాడు ఏ పోలే అదో వినయంగా చెప్తున్నాడు అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి చేయించుకుంటున్నాడు అని వినయంగా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ దాంట్లో ఏం తత్వం ఏం లేదు వీడు అహంకారము కర్తృత్వం లేకుండా చెప్పిన మాట కాదు ఇప్పుడికే అలా అన్నాం అది ఒక ఆనవాయితీ దేవుడే నా చేతి చేయించుకుంటున్నాడు వీడే ప్లాన్ వేసా నీ ఉంటాడు దేవుడు నా చేతి చేయించుకుంటున్నాడంటే అది వినడానికి కొంచెం సోమలా ఉంటుందని అలా అంటారు ఏదో గ్రహం అలా పట్టుకుంటారు ద్వయవస్తువుని పట్టుకుంటారు అది ఒక రకంగా చెప్పాలంటే అదే వీడిని పట్టుకుంటుంది గ్రహణ సో బుద్ధే ఫలం అనాగ్రహ బుద్ధిమంతుడు అన్నదానికి లక్షణం ఏమిటంటే ఇటువంటి గ్రహములు ఏమీ లేకుండా ఇది బుద్ధిమంతుడి ఎందుకంటే మీరు ఒకదాన్ని గ్రహాన్ని ఒకదాన్ని పట్టుకుంటే మీకు మిగతావన్నీ కూడా కత్తి వేయబడతాయి మిగతా ఓపెన్నెస్ పోతుంది తత్వాన్ని తెలుసుకునేటువంటి ఆ లక్షణం తొలగిపోతుంది వాడి అదే కొట్టుకున్నాం సార్ దాన్ని బుద్ధిమంతుల యొక్క లక్షణం అలా కాదు బుద్ధేహ ఫలం బుద్ధిమంతుల యొక్క లక్షణం ఏంటంటే అనాగ్రహ తేనేందు ఆగ్రహం లేకుండాట అది బుద్ధిమంతుల యొక్క లక్షణం సో ఒకతను నన్ను నచ్చి ఏమండి మేము ఆయన ఆయన దగ్గర మేము గురువు గారు మేము శిష్యులు ఆయనకి మరి ఇప్పుడు ఆయన ఇంకో మాట ఎవడైనా చెప్తే మేము దాన్ని స్వీకరించవచ్చునా అని అంటే నేను చెప్పాను చూడండి ఆయన గురువు గారిని అలాగంటే గ్రహం ఏం పెట్టుకోవద్దు మీకు మీరు ఓపెన్గా ఉండండి ఆయన చెప్పిన మంచిని స్వీకరించండి ఇంకొకళ్ళెవలనా మంచిని చెప్తే అది కూడా స్వీకరించండి మీరు మీకు మీరే గురువు ఆత్మయే సద్గురువు అది మాత్రం మర్చిపోకండి అంతేగాని ఆయన గురువు గారిని ఫోటో ఒకటి పెట్టుకుని తిరుగుతూ ఇంకా ఆయనే చెప్పాలి ఇంక ఊళ్ళో ఇంకా ప్రపంచంలో ఎవరు చెప్పినా మేము వినో చెప్పాలి అని ఒక దోషం అయన చెప్పకపోవచ్చు ఆయన ఏదో ఇంకో బిజీలో ఉండొచ్చు మరో పనిలో ఉండొచ్చు చెప్పకపోవచ్చు రెండవది ఆయన అప్పుడప్పుడు అసందర్భంగా చెప్పవచ్చు అప్పుడు ఇంకా దాన్ని వెంటబడిపోతానంటే ఇప్పుడు దారి తెలియాలంటే మా గురువు గారికి చెప్పారంటే గురువుగారు చెప్తేనే కానీ దారి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు దారి తెలుసుకోవాలి ఎవడు దారి తెలుసున్నవాడు చెప్తే ఆ మాటను పట్టుకుని ముందుకు వెళ్ళాలి కానీ ఫైనల్గా మీరే చూసుకోవాలి ఏది దారి అన్నది మీరే చూసుకోవాలి మీరే వెరిఫై చేసుకున్నారు అంతేగాని అన్నిటికీ ఆయనే గురువు గారిని ఒక ఒక ఫోటో ఒకటి పెట్టడం లేదా ఓ వి్రహం ఒకటి పెట్టడం దాన్ని గ్రహము అంటారు గ్రహణము ఆ గ్రహణము యొక్క ఆవేశంతో ఉంటాడు ఎప్పుడైతే మిథ్యా విషయకమైన ద్వైతమునందు ఆవేశంతో విడుంటాడో దాని కారణంగా మిథ్యా అభినివిష్టతయా మీకు అభినవిష్ గురించి చెప్పారు మిథ్యయందు పట్టుదలను కలిగి ఉంటాడు కనుక సుఖం ఆవ్రీయతే వీడి ప్రయత్నమేం లేకుండానే ఏ రకమైన ఆలసి విలంబము లేకుండగా వెను వెంటనే వీడి సుఖము ఆత్మస్వరూపము కప్పివేయబడుతుంది సుఖేన ఆవ్రీయతే అంటే అనాయాసేన ఆచ్ఛాద్యతే ఇర్థ ఆత్మస్వరూపాన్ని కప్పివేయాలంటే సూర్యుణ్ణి కప్పివేసినట్టు నిత్యము స్వయం ప్రకాశమైన ఆత్మతత్వాన్ని కప్పివేయడము అంటే సూర్యుని కప్పివేసినట్టు అది సంభవం కాదనుకుంటారేమో సంభవమే మేఘం వచ్చిందంటే సూర్యుడు కప్పివేయబడతాడు అదేవిధంగా ఏదో ఒక పిచ్చి మీరు పట్టుకున్నారంటే ఓ పిచ్చిలో పడ్డారంటే అయిపోయేదంతే కప్పి వేయబడింది అంతే సాయిబాబా ఫోటో నుంచి తేన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా భజన మొదలెట్టారంటే ఇంకా ఆ పిచ్చిలో పడ్డారంటే ఇంకా మీకు ఆత్మతత్వం బయట లేదు ఇంక ఫోటో నుంచి తేన్ వస్తుందా విభూతి వస్తుందా అని వీటినే చూసుకుంటూ కూర్చోండి అలా చూస్తూ ఉన్నాం ఫోటోకేసి ఎప్పుడేదో వస్తుందా ఇంతే దృష్టానం ఫోటో నుంచి తేని రావడం ఏమిటి ఎవడు చెప్పాడు ఏ పిచ్చా ఏమన్నా హూ స కాబట్టి ఇదో ఇలాంటి పిచ్చిలో ఏదో ఒక పిచ్చి దానికే గ్రహము అని పేరు చూడండి గ్రహం వీణి పట్టుకుందనమాట ఆ గ్రహం కారణంగా అంటే వీడిని వీడు దాన్ని పట్టుకున్నాడా అది వీడిని పట్టుకుందా అంటే గ్రహం అంతే ఆ గ్రహాన్ని వీడు పట్టుకున్నాడు పట్టుకునే అప్పుడు వీడిని పట్టుకుంటుంది ఆ కారణంగా వీడి ఆత్మస్వరూపము చాలా అనాయాసంగా కప్పివేయబడుతుంది స్వయం ప్రకాశమే అయినా ఆత్మస్వరూపాన్ని కప్పివేయటానికి పెద్ద ఎఫర్ట్ ఏం చేయక్కర్లా అది చాలా కప్పివేయబడుతుంది మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో వీళ్ళు పాపగ్రహములు అంటారు పాపగ్రహములోనూ లిస్ట్ మామూలుగా మిమ్మల్ని నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాను అనుకోండి పాపగ్రహములను చెప్తును అని మీరు టక్టగా రెండు మూడు చెప్పేయగలుగుతారు శని ఒకటి రాహు ఒకటి కుజ కుజుడు ఒకటి కేతు ఒకటి నాలుగు పాపగ్రహాలు నిజానికి అవి కాదు పాపగ్రహాలు పాపగ్రహాలు ఏమిటంటే ఆగ్రహము విగ్రహము పరిగ్రహము సంగ్రహం అని నాలుగు పాపగ్రహాలు ఉన్నాయి ఇవి పాపగ్రహాలు కేతువు కాదు రాహువు కేతువు ఛాయాగ్రహాలు కుజుడేమో ఆ పర్టికులర్ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సృష్టి ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు మార్సు పాపగ్రహం ఏం కాదు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఖాళీగా ఇంతవరకు లైఫ్ ఏమీ ఉంటుందేమో అంటున్నారు నేను చెప్తా చెప్తా కాబట్టి కుజుడి దోషం ఏం శని చాలా దూరంగా ఎక్కడో సూర్యుడి చుట్టూ కాబట్టి శని యొక్క దోషం కూడా ఏం లేదు శని ఈశ్వరుని యొక్క శనీశ్వరుడు కాబట్టి అది కాదు పాపగ్రహాలు మొదటిది ఆగ్రహము అంటే మిథ్యా తత్ మిథ్యాద్వైతమునందు అభినివేశము అసత్యమైన దానినందు పట్టుదల దానిని ఆగ్రహము అంటారు రెండు విగ్రహము విగ్రహము అంటే కలహము కలహము ఓ మహాత్మును నాకు పెట్టారు వెళ్ళాను పెద్దలు కబురు పెట్టారు కదా అని వెళ్ళాను సలహా అడిగారు కావండి ఈ వ్యవహారంలో ఫలానా వాడు ఈ విధంగా మనీ మనీని మిస్అప్రాపరేట్ చేశాడు తర్వాత మన ఆశ్రమం మీద పీఠం మీద పెద్ద యుద్ధాన్నే ప్రకటించాడు ఇప్పుడు ఆయన మీద మనం కోర్టులో ఏదైనా ఒక దవా సివిల్ దావానో క్రిమినల్ దావానో వెయ్యాలక్కర్లేదా మీ అభిప్రాయం ఏమిటి ఆయన మాట సందర్భంలో అడిగారు అంటే నేను చెప్పాను ఒకటే మాట చెప్పాను నాకు తెలిసి ఒక ప్రిన్సిపుల్ ఉందండి నాకు తెలిసి మీరు ఆలోచించండి పెద్దలు నేను సలహా ఇవ్వదగ్గవాడిని కాదు నా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సన్యాసులు గృహస్థులతో విరోధించరాదు కాదయ్యా ఆయన అలా చూడండి మళ్ళీ నేను మీకు ఒకసారి వినిపిస్తున్నా సన్యాసులు గృహస్థులతో విరోధించరాదు ఆయన అలా చేసేది ఇలా చేసేటంటే ఆయన గృహస్థులు ఏదో అహంకార మహకారాలు ఆగ్రహాలు ఏవో ఉంటాయి ఆయనకి ఏదో ఒక వ్యామోహంగా ఆయన ఏదో చేశాడు కానీ గృహస్థుడు ఆయన మనం సన్యాసుడు సర్వసంఘ పరిత్యాగులనే అన అనబడేవాళ్ళం మనకి ఎవరితోటి విరోధం ఉండదు మనం వెళ్ళి కౌలించుకోకర్లేదు మనం వాళ్ళు చేసిన తప్పు పనులని మనకి విరోధం ఉండదు అంటే మరి ఇవన్నీ ఏం చూడండి నేను మళ్ళీ మీకు ఇంకొక్కసారి మనం చేస్తాను సన్యాసులకు గృహస్థులతో విరోధము తాగాదు అంతే ఇవన్నీ ఏం చేయాలి అవన్నీ ఏం చేయాలి వాడు అలా ఎదుర్కొన్నాడు ఇన్ని ప్రశ్నలు వేస్తే తత్వం కప్పు పడిపోతుంది కాబట్టి కమ్ వాట్ మే యూ మే లూజ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ మే హ్యాపన్ యూ డోంట్ ఎంటర్ ఇంటూ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర భిక్ష తీసుకోవాలి భిక్షాటనం చేయమని శాస్త్రం చెప్తోంది కానీ వాళ్ళతో తగాదా పెట్టుకోమని శాస్త్రం చెప్పట్లేదు మనం పెట్టలేదండి వాడు పెడుతున్నాడు వాడు పెట్టినా మనం పెట్టకపోతే ఏమిటవుతుంది ఉండదు తగాదా ఇద్దరు ఉంటేనే తగదా విగ్రహము అది రెండో పాపగ్రహము మూడో పాపగ్రహము పరిగ్రహము అంటే భోగ సామగ్రిని ప్రోగు చేయుట దాన్ని పరిగ్రహము అంట యమనియమాల్లో అపరిగ్రహం అనేది ఒక యమముగా చెప్పబడింది యమము దానికి ఆపోజిట్ అంటే జీవితంలో ఆ సంయమము లేకుండా అనమాట పరిగ్రహము కొత్త కొత్త భోగ వస్తువులు వస్తూ ఉంటాయి వాటి వెంట పొరుగులు తీస్తూ ఉండటం దాన్ని పరిగ్రహము అంట నాలుగవది సో నాలుగవది ఏమిటి సం సంగ్రహము అంటే ధనమును రోగు చేయు లౌభ్యంతో డబ్బు పోగు చేస్తూ ఉండడం ఆ డబ్బుని వడ్డీకి తిప్పితే ఇంకా పోగుపడుతుంది ఆ పోగుపడిన దాన్ని చక్ర వడ్డీకి వేస్తే ఇంకా పోగుపడుతుంది లోభంతో డబ్బు పోగు అది అలా పోగుపడుతూ ఉంటుంది డబ్బు అది ఒక మహాదోషం కింద తయారవుతుంది ఆ డబ్బుకి ఏదైనా ఒక మార్గం చూసి దాన్ని బయటికి పంపిణీ చేయాలి కానీ అలా పోగేసుకుంటూ కూర్చోటం అది పద్ధతి కాదు సరే ఇన్సెక్యూర్గా తయారు ఇన్సెక్యూరిటీ కారణంగా డబ్బు పోగేస్తారు పోగుపడ్డ తర్వాత ఇన్సెక్యూరిటీ పోవడానికి బదులుగా కొత్త ఇన్సెక్యూరిటీ అని కాబట్టి సంగ్రహం అనేది ఏదైతే కలదో అది సంగ్రహము అది చాలా పెద్ద దోషం నేను సంగ్రహానికి పనికిరాను నేను సంగ్రహాన్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటాను అయినా కూడా సంగ్రహం అవుతూ ఉంటుంది నేను ఇటు నడిచిపోతుంటే అటు సంగ్రహం వచ్చిన బుధం ఆ వెనకాల భుధం సంగ్రహం అయినా ఆ సంగ్రహాన్ని ఎప్పటికప్పుడు దాన్ని దానికి ఏదో దారి చూసి మినిమమ్ మనం అట్టు పెట్టుకోవాలి తప్ప ఉరితే ఎక్కువ పెట్టుకోకూడదని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం సన్యాసులు సంసారులు పాయింట్ కాదు సంగ్రహం చేస్తూ ఉంటారు మనుషులు ఏదో ఇన్సెక్యూరిటీ ఉంటుంది సన్యాసే అవ్వచ్చు రేపు పొదనా ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే యశోదా హాస్పిటల్కో లేకపోతే అపోలో హాస్పిటల్కో వెళ్తే వాళ్ళు చాలా డబ్బు కాబట్టి రెండు మూడు లక్షలు దాచిపెట్టుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది దీనికోసం సన్యాసాగ్రహ స్థాయి వాయిట్ కాదు హార్ట్లు అందరికీ ఉంటుందిగా రోగం అందరికీ వస్తుందిగా కాబట్టి ఈ రకంగా ఈ సంగ్రహము అనే ఉలో మనిషి దాన్ని చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్గా అట్టి పెట్టుకోవాలి సో ఉన్న డబ్బంతో రోడ్డు మీద పారేసుకున్న తర్వాత కష్టపడడం కాదు అలా చేయకూడదు కాషస్గా ఉండాలి గృహస్థులు శ్రద్ధగా తమ సా తమ తమ సంపదను తాము భద్రం చేసుకోవాలి గృహస్థులు అంతేగా అయినప్పటికీ సంగ్రహం అనే విషయంలో గృహస్థులు ఏది అందరూ కూడా కాషస్గా ఉండాలి ఇవి నాలుగు దుష్ట గ్రహాలు ఇవి పాపగ్రహాలు ఇవి ఇది కొత్త జ్యోతిషం వేదాంతుల జ్యోతిషం ఈ మధ్యకాలంలో వేదాంతులు వేదాంతం వదిలిపెట్టేసి జ్యోతిషం వెంటబడ్డారు ఇది కలిగి కలికాలం అనాలా ఏమన్నాలో నాకు అర్థం కాదండి వేదాంతమే టెస్ట్ హయ్యెస్ట్ సైన్స్ హయ్యెస్ట్ సైన్స్ ఆఫ్ ద రియాలిటీ అది వేదాంతం నాసదీయ సూక్తంలా వేదాంత గ్రంథాలను చూసి పాశ్చాత్యులు ముక్కు మీరు వేలేసుకుంటారు ఎంత హయ్యెస్ట్ మెటాఫిజిక్స్ అండి ఇది అని వేదాంతం హయ్యెస్ట్ సైన్స్ అని మహా చూసి మహామహాజ్ఞాను విద్వాంసులందరూ కూడా విచ్చి విస్తుపోయారు అబ్బా ఎంత బాగుందండి అలాంటిది వేదాంతం అది చదువుకునే భాగ్యం వీడికొస్తే అది చదువుకోవడం మానేసి దాన్ని వెంటబడి దాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుని అప్పుడు పది మందికి బోధించేటువంటి ఆ భాగ్యాన్ని తాను వశం చేసుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసి దీన్ని సరిగ్గా తెలుసుకోకుండా జ్యోతిషం అని దాన్ని వెంట పడితే జ్యోతిషం అంటే ఏమిటి ఇట్ ఈజ్ ఎ బిలీఫ్ సిస్టమ్ అది జస్టిస్ ఎ బిలీఫ్ నాకేమనిపిస్తుందంటే ఎస్ట్రాలజీ అది ఏ కాలంలో వచ్చిందో ముఖ్యంగా వరాహమిహుడికి ఆద్యభట్టుకి దాంతో పెద్ద సంబంధం ఉన్నట్టు అనిపించదు నాకు అర్థమైనంత సెకండ్లీ అది వచ్చినప్పుడు హీలియోసెంట్రిక్ సిస్టమ్ వీళ్ళకి ఇంకా తెలియనప్పుడు వచ్చిందా అని నాకు డౌట్ ఉంది మరి నా డౌట్ తప్పవచ్చు ఎందుకంటే భూమి గ్రహం కాదు సూర్యుడు గ్రహం ఇదేదో ఎక్త సెంట్రిక్ సిస్టమ్ని పోలి ఉన్నట్టుగా ఉంది తప్ప చంద్రుడు గ్రహం సూర్యుడు గ్రహం భూమి గ్రహం కాదు ఎలా ఉంది మీకు దీని లక్షణం భూమి సూర్యుడు హీలియోసెంట్రిక్ అయితే భూమి గ్రహం అవుతుంది చంద్రుడు అవదు భూమి గ్రహం అవుతుంది కీలియోసెంట్రిక్ సిస్టంలో కీలియోసెంట్రిక్ సిస్టమ్ తెలియక భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయనో లేకపోతే అలా స్టాటిక్గా అక్కడ ఉన్నాయనో స్టాటిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఎర్త్ సెంట్రిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఫ్లాట్ ఎర్త్ మోడల్ ఆఫ్ ది యూనివర్సు ఇది ఏమైనా వచ్చిందా నాకు డౌటు బహుశా నా డౌట్ నాకు తెలియక అజ్ఞానం చేత వేస్తున్న ప్రశ్నే తప్ప మరొకదా తెలియక నేను అంటున్నాయన లేకపోతే భూమి గ్రహం కాదు సూర్యుడు గ్రహం అంటావు అంటావు ఏమన్నమాట అది సూర్యుడు గ్రహం ఎలా అయ్యాడు సూర్యుడు నక్షత్రం చంద్రుడు ఉపగ్రహం అవుతాడు తప్ప గ్రహం కాడు కాకుండా ఉపగ్రహం కూడా గ్రహం కింద రెక్కవేసుకున్నాము భూమి గ్రహం కాకుండా పోయింది అంటే భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయనే అభిప్రాయంతో అలా వచ్చిందా లేకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ భూమి మీద ఉన్నారు కాబట్టి ఇంక ఈ భూమి వాళ్ళ మీద ఏ ప్రభావం ఉండదనే ఆ కారణం చేతి వచ్చిందా అక్కడ బుధగ్రహంలో చిన్న మార్పు వస్తే వీడి జీవితంలో ప్రభావం ఉంటుంది అని ఎక్కడో దూరంగా ఉన్న బుధగ్రహానికి వీడి జీవితంలో మార్పు ప్రభావం ఉంటుందని నువ్వు అంటవే వీడు ఏ భూమండలం మీద నిలబడ్డాడో ఆ భూమికి ఏ ప్రభావం లేదా వీడి బతుకు మీద ఏమయ్యా ఏం మాట్లాడతావు అని అనిపిస్తుంది ఐ ఆమ్ నాట్ షోర్ ఈ మాట ఎవరైనా జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు విన్నారంటే దేవిల్ పుట్మి ఇన్ జైన్ ఇస్ బేకా బయట ఉండడానికి వీరు లేదు వీడు జైలు వారాయణ అన్నా ఆశ్చర్యపడకుండా ఇక్కడ కూడా ఎవరన్నా ఉండు వచ్చింది కాబట్టి నా దృష్టిలో ఇవే గ్రహాలు ఈ నాలుగు పాపగ్రహాల నుంచి బచికే రహన మిథ్యాభినవేశం మిథ్యాభినవేష్ కదా సుఖం ఆవ్రియతే ఓ సినిమాకి వెళ్ళాడు తండ్రితో పాటుగా అందరికి వెళ్తే ఆ సినిమాలో ఒక దృశ్యం వచ్చింది ఆ దృశ్యం ఏంటంటే ఉద్యానవనము చెక్కకి పళ్ళు వేలాడుతున్నాయి మామిడి పళ్ళు జామ పళ్ళు మొక్కలన్నీ కూడా పుష్పాలతో నిండి ఉన్నది ఒక యంగ్ బాయ్ అండ్ యంగ్ లేడీ వచ్చి చక్కగా డ్యాన్స్ షో తీసేస్తున్నారు ఈ అబ్బాయి ఆ దృశ్యాన్ని ఆ పాటను చూసి అబ్బా ఎంత బాగుంది తెప్పి పురే అని మహా ఉత్సాహాన్ని పొందాడు చూస్తున్నాడు ఈ లోపల declared i love this money ee lokalo adi maaripoyindi ey anthe se undundi munnu varalu love visara untundi maaripoyadi maaripothe ey elod praarambhichadu tanra edela eda na enduku edusthuno undte adigo adi maaripoyindi enduku maaripoyindi maaripokopodu adallage undale yenu video edusthundi deenni grahamu antaru grahamu andre potukodu మనిషి తన చుట్టూ ఓ ఫ్యామిలీ అనే ఒక యూనిట్ని నిర్మాణం చేసుకుంటాడు చేసుకునే స్వ పరా అనే భేదాన్ని పెట్టుకుంటాడు పెట్టుకుని ఇప్పుడు వీటికి రెండే కోరికలు ఉన్నాయి ఏమిటంటే నేను ఇలాగే చాలా కాలం బతుకుతూ ఉండిపోవాలి ఇలాగే ఉండిపోవాలి అది మొదటి కోరిక ఇక రెండో కోరిక ఏమిటంటే నా కంపానియన్ సేవలు అయితే నా జీవిత సహభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండిపోవాలి ఎవళ్ళలోనూ ఏ మార్పులు రాకూడదు వాళ్ళ ఆరోగ్యాల్లో కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ వాళ్ళ భాగ్యాల్లో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ వాళ్ళ బ్రతుకు విషయంలో కానీ కానీ ఏ మార్పు ఉండకూడదు ఇవన్నీ లగెన్ ఉండిపోవాలి ఇవ్వేనండి రెండే కోరికలండి ఈ రెండు కోరికలతోటి దేవుణ్ణి ఎంత పూజలైనా చేయడానికి అభ్యంతరం ఇదే రెండే కోరికలు సజ్జనారం చేసిన వెంకటేశ్వరం వ్రతం చేసినా కళ్యాణం చేసినా ఎందుకోసం చేస్తాడు మనిషి ఈ రెండే కోరికలు నేను నా వాళ్ళు ఎవళ్ళం కూడా కష్టపడకూడదు ఎప్పుడు సుఖాలని పొందేస్తో ఇలా ఆరోగ్యంగా ధన కనక వస్తువాహనాలతో ఇలాగే ఉండిపోవాలి ఎవళ్ళు చచ్చిపోకూడదు ఎవళ్ళు విడిపోకూడదు ఎవరికి దుఃఖం రాకూడదు మేము ఇలాగే ఉండిపోవాలి ఇది రెండే కోరికలు ఈ రెండు కోరికలతోటి ఎన్ని పూజలు కావచ్చే అన్ని పూజలు చేస్తారు ఆ పిల్లవాడు ఏం చూడండి హిద్ధ్య మిక్షాభినివేశము ఉంటాయి సో ఇది చాలా దురదృష్టకరమైన విషయం అంచేతనే సుఖం ఆద్వీయతే అనాయాసేన ఆచ్ఛాద్యతే వీడు ఏమి ఎఫోర్ట్ చేయకుండా వీడు ఒక మిథ్యని పట్టుకుంటే అనాయాసేన అంటే ఇక్కడ కింద టీకాగారులు ఎంత బారశాడో నిమిత్తాంతరం అనపేక్ష మిథ్యాభినివేశం మాత్రేనా ఇత్యర్థ వీడి ఆత్మస్వరూపం కప్పివేయడానికి ఇంకా వేరే హేతు ఏం అక్కర్లేదు అసత్యాన్ని వీడి ఎంత గట్టిగా పట్టుకున్నాడో అది చాలు ఆత్మస్వరూపాన్ని కప్పివేయడానికి సో జీవితంలో మీ జీవితంలో మీకు దుఃఖం అనుభవానికి వస్తోందా అంటే అవరో వస్తోంది చూడండి మీ దుఃఖానుభవానికి మూల కారణం ఏమంటే మీ స్వరూపాన్ని మీరు తెలియకుండా ఆత్మ స్వయం ప్రకాశ అధిష్టానము ఆ ఆత్మస్వరూపంలో ఈ మనస్సు అనేటువంటి సినిమా ఆడుతోంది ఈ మనస్సు అనే సినిమా ఆడుతుంటే దాంట్లో ఈ మనస్సు అనే ఈ ఏ చిత్రాలు ఏ దృశ్యాలు ఉంటాయి దృశ్యాలు ఇలాగే ఉండిపోవాలి అని మీరు పట్టుకోవడము అది మిక్స్ అని అది అదే ఆత్మస్వరూపాన్ని కప్పివేయటానికి పెద్దహేతువు తర్వాత సుఖము మీ స్వరూపము సుఖము మీ స్వరూపము ఈ సీ సంబడీ సెడ్ ఐ వాంట్ టు బి హ్యాపీ అంటే దానికి రిప్లై ఏంటంటే యు కెనాట్ బి హ్యాపీ ఎందుకో తెలుసిన యు ఆర్ ది హ్యాపీనెస్ ఇట్ సెల్ మీ స్వరూపము ఆనందమై ఉండగా నేను సుఖాన్ని పొంది కేరింతాలు కొడతాను అంటే అది చాలా తప్పుది ఆ అప్రోచే తప్పు మీ స్వరూపం ఆనందమే అని తెలుసుకుని శాంతంగా అలా ఉండిపోయావడమే మీరు బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు కానీ మీరు సుఖాన్ని పొంది కేరింతాలు కొట్టాలి అని ఎప్పుడైతే అప్రోచ్ పెట్టారో ఆ గ్రహమే వీడిని స్వరూపాన్ని తప్పివేసుకుంది యుఆర్ స్వయం సుఖ మీ స్వరూపమే సుఖము కాబట్టి సుఖాన్ని బయట నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి భావజాలం ఏదైతే అదే వీడి స్వరూపాన్ని కప్పివేస్తుంది ద్వయోపిలబ్ధి నిమిత్తం హి కవరణం నా యత్నాంతరమపేక్ష అంటే ఇక్కడ సుఖేన ఆవ్రియతే అనే మాటని ఆచార్యుల మాట సుఖేన ఆవ్రియతే అంత తేలిగ్గా కప్పు పడిపోతుంది అన్నదాన్ని శంకరుడు అంటున్నారు చూడండి నీవు ద్వైతాన్ని తెలుసుకుంటో ఆ ద్వైతమే సత్యము అనుకుంటున్నావా లేదా అంతే ద్వయ ఉపలబ్ధి సో ద్వైతమే సత్యము ద్వయము అంటే కర్త భోక్త హేతువు ఫలము లేక జ్ఞాత జ్ఞేయము అని ఈ విధంగా మనకి ఏ ద్వంద్వాలైతే అనుభవానికి వస్తున్నాయో అవే సత్యము అని నీవు అనుకుంటే ఆ రకమైనటువంటి ఆ మిథ్యా ద్వయోపలబ్ధి కారణంగానే ఇంకా వేరే కారణమేమక్కర్లేకుండా ఆవరణ అయిపోతుంది కప్పు వేయబడుతుంది ఇంకా వే ఈ ఆవరణకి మరొక తత్ర అంటే ఆత్మని సుఖాత్మని సుఖస్వరూపమైన ఆనందస్వరూపమైన ఆత్మ ఎందు ద్వయము సత్యము అనే భావన వీడికి కలుగగానే వీడి ఆత్మస్వరూపం ఆకారణంగానే ఇంకా వేరే ప్రయత్నం ఏమీ లేకుండానే కప్పు వేయబడుతుంది ఇప్పుడు చేయాలంటే అనారోగ్యం చేస్తుందనుకోండి పథ్యం చేయమంటారు పథ్యం చేయమంటే వీడు పథ్యం చేయకుండా రుచుల వెంటబడి ఆహారం స్వీకరిస్తే ఇంకా వేరే బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ పాయి ఫుడ్ పాయిజనింగ్లు ఏమీ అక్కర్లా వీడు ఏది తినకూడదో అది తిన్న కారణంగా పథ్యం చెయ్యని కారణంగా వీడు రోగి స్టోడ్ ఇంకా వేరే ఏమీ అక్కర్లా రోగిష్వాడు అయిపోతాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు దీనికోసం ఏదో యాక్సిడెంట్ అయి వెళ్ళాడనో లేకపోతే ఇన్ఫెక్షన్ ఏ వెళ్ళాడనో అలా ఏమో కల ఆ పథ్యం చేయకనే రోగిష్టివాడైపోతాడు అన్నట్టుగా ద్వయోపలబ్ధి ఈ ద్వైతము ఏదైతే అనుభవానికి వస్తుందో కనబడుతుందో అదే సత్యము వీడు భ్రమిస్తున్న కారణంగానే వీడు మోక్షాన్ని వీడు ఆత్మస్వరూపానికి దూరం అయిపోతాడు సుఖైన ఆవ్రియతే నిత్యం ఈ నిత్యం ఓ రోజు రెండు రోజులు కాదు బ్రతుకున్నంత కాలము కూడా సో వీడి స్వరూపం కప్పివేయబడుతుంది తర్వాత కొంతమంది ఈ సృష్టిలో ఈ సంసారంలో జగత్తులో లేక సమాజంలో శాంతి ఉండాలి సమరసత ఉండాలి అని మొదలుపెడతారు సమాజంలో శాంతి సమరసత ఉండాలి అంటే మొట్టమొదట నీ హృదయంలో శాంతి సమరసత ఉండాలి నీ హృదయంలో శాంతి లేకుండగా నీవేమో గగ్గోలు చేస్తూ సమాజంలో శాంతి ఉండాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనందరం కలిసి ఉండాలి అని ఓ వైపు నుంచి అంటూ ఇంకోవైపుని సమాజాన్ని విఘటితం చేసేటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా కులం మతం ప్రాంతం వర్గం వర్ణం భాష భాష పేరు మీద సమాజాన్ని విఘటితం చేసేటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తూ ఇంకోవైపు నుంచి మనం కలిసి ఉండాలి అంటే So, uh, what do you mean by that?